అసలేం జరిగిందంటే ఇరవై ఆరవ అధ్యాయం పరమ దుర్మార్గుడు పివిఆర్కే ప్రసాద్ ఒక వ్యక్తిని చూడగానే ఈర్ష్య ఎందుకు పుడుతుంది మరొక వ్యక్తిని చూడగానే ప్రేమ ఎందుకు పుడుతుంది మన వల్ల ఉపకారం పొందిన వ్యక్తులే మనకు అపకారం చేయాలని చూడటం మనం ఏ ఉపకారం చేయకపోయినా మనకు సహాయపడాలనుకునే వాళ్ళు తారసపడటం ఎందుకు జరుగుతూ ఉంటుంది విశాఖపట్నం పోర్టు నాకు ఈ అనుభవాన్ని కూడా మిగిలిచింది నాకు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించినప్పుడు నేను బాగా ఆలోచించి ఈ అవార్డు తీసుకోకపోతే ఏమైంది అనుకున్నాను కానీ నా శక్తికి మించిన ఒత్తిడి వల్ల అవార్డు తీసుకున్నాను అప్పుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి ఆ అవార్డు బహుకరిస్తూ ప్రశంసలు గుర్పించారు ఆ అవార్డు తీసుకున్న కొద్ది మాసాల్లోనే పంతొమ్మిది మే నెలలో నాకు ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యింది విశాఖపోర్టు చైర్మన్గా నాకున్న డిప్యుటేషన్ కాలం ఐదేళ్లు ఇంకో ఏడాది మిగిలి ఉండగానే నేను పోర్టును వదిలేసి వెళ్లాల్సి వచ్చింది నేను ఢిల్లీకి వెళ్ళిపోయిన ఆరు ఏడు మాసాల దాకా కొత్త చైర్మన్ నియామకం జరగలేదు ఆ లోపల చైర్మన్ అవ్వాలని విఫల చేసిన డిప్యూటీ చైర్మనే అప్పటి వరకు ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగారు ఆ సమయంలోనే పోర్టు చైర్మన్గా అధికార దుర్వినియోగం చేసి పోర్టును భ్రష్టు పట్టించిన పరమ దుర్మార్గుడు పివిఆర్ కె ప్రసాద్ అంటూ పోర్టులో కరపత్రాలు పంపిణీ నాకు వ్యతిరేకంగా పోర్టు బయట శక్తుల సాయంతో విస్తృత దుష్ప్రచారం జరిగాయి నేను అధికార దుర్వినియోగం చేశానా స్టీవ్ డోర్ల సంఖ్యను పెంచి పోటీ పెంచితే పోర్టు ఛార్జీలు తగ్గాయి పోర్టును లివీ రహిత పోర్టుగా మేము ప్రకటించడంతో ఎగుమతి దిగుమతులను ఎక్కువగా ఆకర్షించాం హార్బర్ ముందున్న క్వార్టర్లు భవనాలు కొట్టేసి బల్క్ సరుకు నిలవకి సువిశాల మైదానాన్ని సృష్టించడంతో ట్రేడ్ లో ఎక్కువ ట్రాఫిక్ను విశాఖ మీదుగా మళ్లించాలన్న ఆసక్తి పెరిగింది ఇలా ట్రాఫిక్ పెరుగుతోంది కానీ పెరిగే ట్రాఫిక్ ఇప్పుడున్న భర్తలు సరిపోవడం లేదు లోపలి హార్బర్ లో జెట్టిలు ఉన్నాయి ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం కట్టినవి చిన్న చిన్న ఓడలు వచ్చే రోజుల్లో కట్టినవి ఉన్నాయి వాటి స్థానంలో శాశ్వత భర్తలు నిర్మిస్తే మంచిదని కేంద్రానికి నా ముందు చైర్మన్లు రాస్తూ వచ్చారు రాసి రాసి అలా పది రాస్తూనే ఉన్నారు ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు మూడు మీటర్ల పొడవైన భర్త కట్టాలంటే పదిహేను కోట్లు కావాలి ఈ పదిహేను కోట్ల భర్తని మా డబ్బుతో మేము కట్టుకోవడానికి కేంద్రం ఒక పట్టాన అనుమతి ఇచ్చేది కాదు పదిహేను కోట్ల భర్తకు అనుమతి ఇవ్వడానికి సంవత్సరాల తరబడి తీసుకునేది ప్రభుత్వం అందువల్ల నూట యాభై కోట్ల రూపాయల వాణిజ్య నౌకలు హార్బర్ లో ఉన్న భర్తలు ఖాళీ అయ్యేదాకా రోడ్స్ లో నిరీక్షించాల్సి వచ్చేది ఒక నౌక హార్బర్ కి బయట రోడ్స్ వచ్చి లంగర్ వేసిన దగ్గర నుంచి ఆ నౌకను ఎన్ని రోజుల పాటు అలా నిరీక్షింపజేస్తారో అన్ని రోజులకి డెమరేజ్ ఆ షిప్పింగ్ కంపెనీకి ఆ నౌకని అద్దెకి తీసుకున్న వాణిజ్య వర్గాలు చెల్లించాలి అది రూపాయల్లో కాదు అమెరికా డాలర్లలో అంటే పదిహేను కోట్ల రూపాయల భర్త కట్టనియకుండా నూట యాభై కోట్ల నౌక మీద వాణిజ్య వర్గాలు విదేశీ మార్గద్రవ్యంలో కోట్లాది రూపాయలు డెమెరేజీ కట్టడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు కదా ఇది ఎంత జాతీయ నష్టం నేను మొండిగా నాకు ముందు చైర్మన్లు పంపిన జట్టిల స్థానంలో బెర్తకట్టే ప్రతిపాదనలు త్రవి తీసి కేంద్రం మెట్టపడ్డాను అలా పడగా పడగా ఒక ఏడాది తర్వాత కేంద్రం అనుమతించింది ఒక భర్త కట్టడానికి నిజానికి కోట్ల తో కట్టేది వంద మీటర్ల బెత్తి అయితే రాజేష్ పైలట్ పుణ్యమాని నాకు పెరిగిన అధికారాన్ని ఉపయోగించి కట్టేద్దును కానీ జట్టీలను తొలగించి మూడు మీటర్ల పొడవైన పెద్ద బర్త కట్టాలంటే పదిహేను కోట్లు ఖర్చు పెట్టాలి మొత్తానికి నా మొండితనం భరించలేక ఒక భర్తకి ప్రభుత్వం అనుమతించింది టెండర్లు పిలిచాము ఒకరోజు ఆ జట్టిల దగ్గర ఇన్స్పెక్షన్కి వెళ్లాను బోస్ టీబ్ డోరింగ్ కంపెనీకి చెందిన నాగేశ్వరరావు కనిపించాడు నాగేశ్వరరావు ఆ భర్త నిర్మాణం గురించి మాట్లాడుతూ సార్ మూడు వందల మీటర్లకు బదులు ఇంకో వంద మీటర్ల పొడుగు పెంచితే రెండు చిన్న ఓడల్ని నిలపవచ్చు కదా అన్నారు దాంతో నా అధికారాలు ఉపయోగించి ఐదు కోట్లతో ఇంకో వంద మీటర్లకి ఆ భర్తను పొడిగించాలని ఆదేశించాను ఇంకెవరో అన్నారు ఇంకో వంద మీటర్లు పొడిగిస్తే ఒక పెద్ద ఓడ చిన్న ఓడ కూడా పడతాయి కదా అని ఇంకో ఐదు కోట్లు వెచ్చించి అది కూడా చేశాను అలా రెండేళ్లలో ఆ పాత జట్టిల స్థానంలో మొత్తం ఆరు మీటర్ల పొడవైన బర్త నిర్మాణం ఊపొందుకుంది ఈ మార్పుల కారణంగా సాంకేతికంగా కేంద్రం అనుమతి కోసం రాశాను కానీ దానికోసం నేను ఈ నిర్మాణాన్ని ఆపలేదు ఆ నిర్మాణం పూర్తిగా వస్తున్న తరుణంలో ఒక శుభముహూర్త కేంద్రం నుంచి నిపుణుల బృందం వచ్చింది ఎక్కడ మీరు కట్టాలనుకున్న రెండు భర్తలు అని అడిగింది మా చీఫ్ ఇంజనీర్ తీసుకెళ్లి చూపించాడు ఆ అంటూ వాళ్ళు నూరు వెళ్లబెట్టారు మేము అనుమతి ఇవ్వనే మీరు నిర్మాణం పూర్తి చేసేసారే ఎవరిచ్చారు మీకే అధికారం అంటూ కమిటీ చిందులు దొక్కింది వందా వందా వంద మీటర్ల చొప్పున పోర్టు ట్రస్ట్ బోర్డుకున్న అధికారాలు ఉపయోగించి చైర్మన్ గారు చేశారు అంటూ చీఫ్ ఇంజనీర్ రావు వివరించారు కమిటీ ఆగ్రహించింది చైర్మన్ అధికారాలు ఉంటే మాత్రం ఇంత విశృంఖలంగా వాటిని ఉపయోగిస్తారా ఇలా ఏ పొత్తి చైర్మన్ చేయడు ఈ చైర్మన్ ఎలా చేశాడు మొత్తం మీద కమిటీ నన్ను తప్పుపెట్టింది నేను ఉపయోగించిన టెక్నిక్ ని కనిపెట్టింది కానీ హర్షించలేదు ఇలాంటి టెక్నిక్ ని ఉపయోగించడం కూడా అధికార దుర్వినియోగమేనని వ్యాఖ్యానించింది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది ఇంకేముంది ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి అబ్రహాం నాకు తెలిఫోన్ చేసి ఏమిటి ప్రసాద్ మళ్ళీ ఏదో తీర్చిపెట్టావే నాకు నీరసం వచ్చేసింది ఏమిటిది మనం శాస్త్రం ప్రకారం అడిగితే ఏళ్ల తరపుడు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం మనం ఒక్క అడుగు ముందుకేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి లాగుతోంది ఆయన ఎవడడిగాడు నన్ను జట్టులు తీసేసి బెట్టలు కట్టమని ట్రేడ్ అడిగిందా ప్రభుత్వం ఆదేశించిందా కేవలం మన సాక్షి చెప్తోంది ఈ మార్పు చేస్తే సంస్థకు వ్యాపారం పెరుగుతుందని పోర్టుకు లాభాలు వస్తే పోర్టులో ప్రతి ఉద్యోగికి బోనస్ పెరుగుతుంది కానీ నాకు కొత్తగా జీతము పెరగదు స్పెషల్ ప్రమోషను రాదు అయితే సంస్థ భవిష్యత్ బాగుంటుంది ఎవడికి కావాలి ఇవన్నీ నేను మొండిగా జవాబు ఇచ్చాను సార్ ట్రాఫిక్ పెరిగిపోతుంది బెర్తలు చాలటం లేదు నిబంధనల పేరుతో ఒక్కో భర్త కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వం చుట్టూ తిరగటమా పని జరిగే మార్గం వెతుక్కోవటమా ఈ రెండింటిలో నేను రెండో తెచ్చుకున్నాను ఇందులో నా స్వార్థం ఏదన్నా ఉందని అనుకుంటే మీరు ఎలాంటి చర్య తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు షార్ట్ కట్లు కనిపెట్టావే సరే నేనే వచ్చి చూస్తాలే అన్నారు కొన్ని వారాల తర్వాత ఆయనే స్వయంగా వచ్చి చూసి నా భుజం తట్టి ఓకే చేసేసి వెళ్ళారు అలా ఎప్పటికప్పుడు ఏ పని చేయాలన్నా సమస్య ముంచెత్తుకు ఈ చర్యలన్నీ ఆ నాలుగైదేళ్లకే సరిపడా ట్రాఫిక్ పెరగడానికి న్ దోహదం చేశాయి కానీ రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల కాలంలో ఇంకా ట్రాఫిక్ పెరిగితే ఈ రోజుకు మాత్రమే అభివృద్ధి సాధించడం వల్ల ఈ రోజుకి ఆనందం లభిస్తుంది కానీ భవిష్యత్ అవసరాలని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రచిస్తేనే దూరదృష్టితో వ్యవహరించడం అవుతుందని నా సీనియర్లు చెప్తూ ఉండేవారు వాల్తేర్ రైల్వే యార్డ్ నుంచి గూడ్స్ రైళ్లలో ఖనిజాన్ని తెచ్చే గూడ్స్ రైళ్లకి వాల్తేర్ రైల్వే యార్డ్ ఒక్కటే అయిపోవడంతో మా యార్డ్లో లైన్ ఖాళీ అయ్యేదాకా మిగతా రేకులు వచ్చిపోవడానికి ఇబ్బందిగా ఉంటుందని మిందిలో మా పోర్టు స్థలంలో పెద్ద రైల్వే రేక్ ఎక్స్చేంజ్ యార్డ్కి ప్రణాళిక తయారు దీంతో తూర్పు నుంచి వచ్చే రేకులు వాల్తేరి యార్డ్ కి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి విజయవాడ వైపు నుంచి వచ్చే రేకులు మిందికి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి ఎనిమిది పది రైల్వే లైన్లతో మిందిలో మేము కట్టాలనుకున్న ఈ రైల్వే యార్డు ఇన్నర్ హార్బర్ లో తీసుకురావచ్చు పైగా జట్టిల స్థానంలో కట్టిన బర్తల దగ్గర అప్పటికే పన్నెండు మీటర్ల డ్రాఫ్ట్ ఉన్న ఓడలు నిలిచేలా లోతు పెంచి ఉంచాం నేను ధైర్యం చేసి హార్బర్ కాలం అంతా మీటర్ల డ్రాఫ్ట్ ఉన్న కూడా వచ్చేలా లోతు చేయించే పని ఎస్ఆర్ షిప్పింగ్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చాం ఆ కంపెనీ హార్బర్ కాలంలో తవ్వగా తవ్వగా రాతి నేల ఎక్కువైపోయి మంచిలో పని వదిలేశారు కానీ అప్పటి వాళ్ళు తగ్గిన లోతు వల్ల ఇప్పుడు పది మీటర్ల డ్రాఫ్ట్ ఉన్న ఇన్నర్ హార్బర్ తీసుకురాగలుగుతున్నారు జట్టుల స్థానంలో కట్టిన బెత్తుల మీదకి ఇలాంటి పెద్ద ఓడలు వస్తున్నాయి ఇందువల్ల హార్బర్లోకి వచ్చి వెళ్లే సరుకు పరిమాణం పెరిగింది ఖనిజాల లారీలు నగరం మధ్యలోంచి నగరం బయటికి రాకపోకలు సాగించడం వల్ల కాలుష్యం వ్యాపిస్తోంది దీనికి పరిష్కారంగాను భవిష్యత్ అవసరాల దృశ్యాను విశాఖ పోర్టులో నుంచి పడమరగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నేషనల్ హైవేకి ఒక రోడ్డు నిర్మిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది అంటే ఎయిర్పోర్ట్కి దక్షిణంగా ఉన్న విశాలమైన భూమి అంతా పూర్తిదే మధ్యలో ఒక పెద్ద మురుగునీటి కాలువ ఉంటుంది ఆ కాలువ మీద పెద్ద వంతిని వేసి విజయవాడ హైవే మీదకి రోడ్డు నిర్మించాం ఈ ఒక్క రోడ్డు నిర్మాణంతో పోర్టుకి ఎంతో సరుకును చేయగలిగిన ఎస్ఆర్ కంపెనీ వారి పెలెట్ ప్లాంట్ లైమ్ కాల్షినింగ్ కర్మాగారాలు స్థలం కావాలంటూ ముందుకు వచ్చాయి ఇచ్చాం దాంతో మరో పది మిలియన్ టన్నుల దాకా ట్రాఫిక్ పెరుగుదలకు భరోసా చిక్కింది అవుటర్ హార్బర్ దేశంలోనే మొట్టమొదటి ఎల్పీ గ్యాస్ బర్ఫ్ నిర్మాణాన్ని మంజూరు చేశాం ముడి సముర్రిని తెచ్చే హిందుస్థాన్ పెట్రోలియం తీసుకు ఈ సరుకు మీద మాకు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అందుకే వాళ్ల రిఫైనరీకి పక్కన వాళ్ల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని వాళ్ళు వద్దంటున్న మూడు ఎకరాలు అంటగట్టాను ప్రత్యేక ఎగుమతుల మండలం నిర్మాణానికి ఎనిమిది ఎకరాలు కేటాయించాను హార్బర్ ముందున క్వార్టర్లు భవనాలు కొట్టేయడంతో ఖనిజాల నిల్వకి ప్రాంగణం విస్తృతమైంది కోర్టులో జరిగే ఎగుమతి దిగుమతుల దారులకు ట్రాఫిక్ వల్ల విశాఖ నగరానికి కలుగుతున్న కాలుష్యం ఎంత తగ్గించినా ఎంతో కొంత ఉంటుంది గనక దీనికి పరిహారంగా బీచ్ రోడ్డు అభివృద్ధికి గాంధీ కొండని చెట్లతో పచ్చగా అభివృద్ధి చేయడానికి నగరానికి నీటి సరఫరా పథకానికి చావుల పరిసర మురుగు ప్రాంతాలన్నీ మట్టితో నింపి దోమల్ని నివారించడానికి నిధులు కేటాయించాం ఎటుబడితే అటు పోర్టుకు వచ్చి వెళ్లే దారులు చాలా ఉన్నాయి అందుకని చావుల వైపు నుంచి ప్రధాన ప్రదేశ ద్వారా సూచిస్తూ తోరణంలా కట్టించి ఆ ప్రాంత రూపురేఖలో మార్చాం నెహ్రూ ప్లేస్ లో విశాలమైన ఎయిర్ కండిషన్ ఇండోర్ స్టేడియంతో కూడిన బృహత్ క్రీడా ప్రాంగణ నిర్మాణం ద్వారా ఈవేళ విశాఖపట్నంలో క్రికెట్ సహా అనేక అంతర్జాతీయ ఆటల పోటీలు జరిగేందుకు బాట వేయగలిగాం ఇప్పుడు పోర్ట్ అంటే విశాఖపట్నంలో ఒకప్పటిలా కేవలం కాలుష్యాన్ని పంచిపెట్టే భూతం కాదు హార్ట్ ఫౌండేషన్ కి భూరి ఇవ్వడం పంతొమ్మిది వందల దెబ్బతిన్న గణపతి గ్రామ పునర్నిర్మాణం వంటి అనేక సంక్షేమ చర్యల ద్వారా పోర్ట్ కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు ప్రజా సంక్షేమం పట్ల బాధ్యత గల ప్రభుత్వ సంస్థ అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశాం రిటైర్ అయ్యే నాటికి ప్రతి పోర్టు ఉద్యోగికి సొంత ఇల్లు సమకూరేలా ఇంటి రుణాల బడ్జెట్ ని విపరీతంగా పెంచాం పోర్టులో రైల్వే యార్డ్ అభివృద్ధి భర్తల అభివృద్ధి పోర్టు ఛార్జీల తగ్గింపు లెవీ రహిత పోర్టుగా మార్చడం కంటైనర్ కార్గో ద్రవ రూపంలో వచ్చే సరుకుల నిలవకు సదుపాయం వంటి చర్యల ద్వారా పోర్టు ట్రాఫిక్ ని పంతొమ్మిది వందల కాలంలో పదిహేను మిలియన్ టన్నుల స్థాయి నుంచి ఇరవై మిలియన్ టన్నుల స్థాయికి పెంచగలిగాం ఈ పెరుగుదల వేగం ప్రతి ఏడు మిగతా అన్ని మేజర్ పోర్టుల కన్నా ఎక్కువగా ఉండడంతో ఉత్తమ పోర్టు అవార్డు సాధించుకుంటూ వచ్చాం దాదాపు పన్నెండు మంది ఉద్యోగులు వందలాది అధికారులు ఎంత సహకరించి ఉండకపోతే ఈ పోర్టుకి ఈ విజయన్న హాయంలో లభించి ఉంటుంది అందుకే అవార్డు వచ్చిన ప్రతిసారి ఆ అవార్డును ప్రతి విభాగంలోనూ ఒక వారం పాటు ప్రదర్శించాలని ఆదేశించాను ఈ ఘనతకి మనం కూడా కారణం అన్న ఆనందంతో వాళ్ళంతా పోర్టు ఖర్చుతో సంబరం చేసుకోవాలి ఇలా చేస్తూనే అవార్డు వచ్చిన ప్రతిసారి ప్రతి ఉద్యోగికి విధిగా ఒక బహుమతిని వాచీలు టిఫిన్ క్యారియర్లు వగేర అందించే సంస్కృతిని ప్రవేశపెట్టాను నాకు ప్రధానమంత్రి కార్యాలయానికి బందీ అయినప్పుడు విశాఖ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వాణిజ్య వర్గాలు ఘనంగా వీడ్కోలు సభలు జరిపాయి ఒక మిత్రుడు వ్యాఖ్యానించాడు నీకు దిష్టు దిగిలింది ప్రసాద్ విశాఖ పోర్టు చైర్మన్ గా టి గోపాలరావు నియమితుడు అయ్యేదాకా పోర్టులో నా మీద నాకు వ్యతిరేకంగా దుర్భాషలతో విస్తృతంగా కరపత్రాలు పెంపించడం జరిగినప్పుడు ना मित्र मल्ली फोन चपा नी दिष्टि पोई प्रसाद